సుమూర స్వరములగాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్నే సయ్యా నీకేనా ఆరాధనా సుమధుర స్వరములగాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నా పరవశమే నిన్ను స్తుంచిన ప్రతీక్షణం సుముర స్వరములగాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ్యా నీకేనా ఆరాధనా ఎడారిలోనే నడచిన ఎరుగని మార్గము నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఏడారి ఎడారిలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నివే నివేనా ఆనందము నివే నివేనా ఆధారము నివే నివేనా ఆనందము నివేనా ఆధారము సుమధురస్వరములగా వేలాదిదూతలగణములతో నియాడబడుచున్న నాయ్యా నీకేన ఆరాధనా సంపూర్ణమైన చిత్తమే అనుకూలమై నకల్పమే జిరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీ వేగా సంపూర్ణమైన నిచితమే అనుకూలమైన సంకల్ప మే జరిగించు చున్నావు నను విడవకా నాదైర్యము నివేగా నివే నివేనా జయ గీతము నివే నివేనా స్తుగీతము నివే నివేనా జయ గీతము నీవేన స్తిగీతము సుమదూర స్వరముల గలతో వేలాదిదూతలములతో కొనియాడబడుచున్నయే సయ్యా నీకేనా ఆరాధనా వేలాది ేలాదిలన్ని మహిమను తరంగపు పొంగులు ని బలమును పర్వతశ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్న వేగా వేలాది నదులన్ని ని మహిమను తరంగపు పొంగులు నిబలమును పర్వత్రేణులుకీర్తిని ప్రకటించుచున్న వేగా నివేనివేనాతిశయము నికే నికేనా ఆరాధనా నివేనివేనాశయము నీకేనా ఆరాధనా సుమర స్వరములగా నలతో వేలాది దూతల గలములతో కుయాడబున్న నీకేన ఆరాధన సుమధుర స్వరములగా నలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయసయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుంచిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుంచిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గాణాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నాయస నీకే నా ఆరాధనా అల్లు ప్రేజలాట్ ప్రేజ్ థ్యాంక్ యూ అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా నిన్ను వెంబడించదను నేను నా యొక్క నిన్ను వెంబడించదను ఏసు నా యొక్క Abraham devuda Isaacu devuda Jacobu devuda naa devuda ninnu vempadinchadano Yesu naa yokka dinamulanni ninnu vempadinchadano Yesu naa yokka dinamulanni nidrinchina melkonina bero paniye ట ఉన్నారు నిద్రించిన మేన్ కొనినా మీరూపమే నాయతుట ఉన్నారు నిడిచిపోలేనయ్యా లేచయాన్ని మాట పాటించును నిను విడిచిపోలేనయ్యా లేచయాన్న మాట పాటించును అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడ యాకోబు దేవుడా నా దేవుడా నిను vembarinchadanu yesu naa yokka dinamulanni minu vembarinchadanu yesu naa yokka dinamulanni aksheyuda adhiyuda adrushyuda adithambutuna భక్షేయుడా అదృశ్యుడాది సాంబూతుడం అందం తీసినవయా ఏసయం ఆధారం నీవే కదా అందర్త్వం తీసినవయా ఏసయ ఆధారం నీవే కదా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా నిను వెంపర్ించదను యేసు నా యొక దినములనే నిను వెంపర్ించదను యేసు నా యొక దినములనే అర్చేతిల చేక్కుంటివే నీ దృష్టిలే నా మీద ఉంచితివే అర్చేతిల చేక్కుంటివే నీ దృష్టి నీ ప్రేమ ధ్యానింతును ఏసయా నీ నామం స్తోత్రింతును నీ ప్రేమ ధ్యానింతును ఏసయా నామం స్తోత్రింతును అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా విను వెంబించదను Thank you, sir. Praise the Lord, Akka. Thank you. Praise the Lord. I have come to you and I have come to you. I have come to you and I have come to you and I have come to you. దేవమ మందన మీరు తీయండి నీ ఆత్మను ముఖ్యంగా దీని మంత్ర కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాక్యం ద్వారా మీరేం మాట్లాడి నీ పరిశుదాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవాని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణ నరసి అని ఆమెన్పేస్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం మీ అపరాధముల చేతనం పాపముల చేతనం మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ను బ్రతికించను అని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఇట్లుండటంట ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై వేరుగా వేరుపడి జీవించరు ఈ లోకం తట్టు జీవించరు ఒకప్పుడు లోకం తట్టు పాపముల తట్టు జీవించిన వారిని దేవుడే చేసినట్ట ఆయనతో కూడా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను ఒకప్పుడు లోకం తట్టు ఉన్నాం మనం లోకం తట్టున్నాం లోక ఆశలో తట్టున్నాం లోకంనే మనము ఆరాధనగా ఉండే భయంకరంగా పరిస్థితులు మనం ఉండే అప్పుడు దేవుడు మన ఏం చేసినట్ట ఆయనతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయించు వాయు సంబంధమైన అధిపతిగా అనగా అవిధమైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిగా అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకునిరి ముడు మునుపు నడుచుకుంటేరి అని ఇక్కడ దేవుడు అంటా ఈ ధర్మము చొప్పున అని ఇక్కడ దేవుడు మునుపు ఒకప్పుడు అలా అలాంటి జీవితంలో ఉండే ఈ లోకం మన జీవితంలో ఉండే అందులో దేవుడు విడుదల చేసి మనల్ని ఆయనతో కూడా బ్రతికించిండు ఈరోజు బ్రతికించింది కాబట్టి మనల్ని దేవుడు కాపాడింది కాబట్టి మనం అందరము దేవుడొక వాక్యాన్ని విని దేవుడు వాక్యానుసారంగా మనముకొని ముందుకి వెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కరు వాక్యం మనం వింటూనే ఉన్నాం ప్రతిరోజు మనము వింటూనే ఉన్నాం ఒక అపరాధుల చేతనే పాపము చేతనే చిచ్చి పారై ఉన్నారని ఇది అపోసురుడైన పావులు చేపేసి సంఘానికి రాస్తున్నాడు క్రైస్తవ సంఘానికి రాస్తున్నాడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడంటే దేవుడు ఇక్కడ అంటుండు ఇంకేమంటుండు వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీర అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె కడమ వారి వలె ఉన్నామని దైవగ్రతకు పాత్రలమై ఉంటే ఉగ్రత పిల్లల లాగా కాబట్టి దేవుడు దాని నుంచి మనని విడుదల చేసిండు దేవుడు రక్షించుకుండు సంగంతోని పా ఈరోజు దేవుడు మన చెప్తా ఉన్నాడు ఏం చెప్తుందంటే అలాంటి భయంకరము స్థితిలో ఆ ఉగ్రత పాలైన పిల్లల్లాగా ఉండే కాబట్టి అందులో నుంచి దేవుడు ఇక పాపమానే లోకం నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి తన బిడ్డలుగా మనని స్వీకరించి కాబట్టి ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు ఇంకేమంటుండు ఆయనను దేవుడు కర్ణ సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారం దేవుడు ఎట్లుండటంట కర్ణ సంపన్నుడై ఉన్నాడంట దేవుడు కర్ణ సంపన్నుడై ఉండు కృపగల దేవుడు దయగల దేవుడు జాలి గల దేవుడు కాబట్టి ఆ దేవుడు ఏం చేసిండంట మనము మన అపరాధంల చేత చచ్చిన వారం సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఏం చేసిండ దేవుడు క్రీస్తుతో కూడా మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేసినట్ట దేవుడు బ్రతికించిందంట ఆయన ప్రేమ చేత మనని బ్రతికించిండు ఆయన ఆయన మనని ఆయన మనల్ని ప్రేమించిండు మనని ప్రేమించిండు మనల్ని ప్రేమించిండు కాబట్టి మన కొరకు అయిన శిలవలో బలి అయిండు కాబట్టి ఆ దేవుడు మనని ఆ ప్రేమ చేత మనల్ని ప్రేమించి పాపన్న బంధకట్ల నుంచి విడుదల చేసి ఈ రోజు దేవుడు ఆ ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించిందంట కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవుడు కృపచేతనే మనము రక్షించి రక్షించిండ ఆ దేవుడు ఏం చేసినాడ ఆయన యొక్క కృప ద్వారానే మనని రక్షించిండు ఈ యొక్క బంధక ప్రతి పాపం నుంచి దేవుడు మనల్ని విడుదల చేసిండు కాబట్టి ఈ యొక్క మళ్ళీ మనం దాసులు కాకుండా ఉండాలి ఈ లోకం దానికి మనం దాసులు కాకుండా ఉండాలని ఆ భక్తుడు ఆ సంఘానికి రాస్తున్నాడు ఈరోజు దేవుడు మనకు కూడా బుద్ధి కలగడానికి రాసిండు కాబట్టి మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏం మాట్లాడుతుంది ప్రేమ చేతనే దేవుడు మనల్ని క్రీస్తుతో బ్రతికించిండు కృపచైతనే మనని రక్షించిండు రక్షణ చాలా మనకి అవసరం కాబట్టి ఆ దేవుడు మనల్ని ఆకర్షించుకుండు కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకుండు మన మంచితనం అసలు కాదు మన గొప్పతనము కాదు మన లోపల ఏమీ లేదు కాబట్టి ఆ దేవుడు మనని రక్షించుకుండు మనల్ని కాపాడండి కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క దేవుడు యొక్క అనుభవంలో ఉన్నాం దేవుని యొక్క రక్షణలో మనము ఉన్నాము ఇంకేమంటుండు క్రీస్యస్ నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా దేవుడు మనకి ఏం చేసినట్ట ఉపకారము చేసిండు ఆ దేవుడు ఏం చేసినట్ట మనకి ఉపకారమే చేసిండు చూడు లోకంలో మనుషులు ఏం చేశారు అప అపకారం చేసినట్టు కానీ దేవుడు మనకి ఏం చేసిన ఉపకారం చేసినాడు ఏం ఉపకారం చేసినట్టే ఆయనని మన ఆయన మనని రక్షించిండు అదే మనకి ఉపకారము దేవుడు మనల్ని రక్షించిండు ఎందుకు రక్షించిండు అనే ప్రేమించింది కాబట్టి మనని రక్షించిండు మనల్ని బ్రతికించిండు ఈ రోజు మనల్ని ఈ దేవుడు మనం కాపాడండి కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు యొక్క వాక్యాన్ని మనము పంచుకుంటా ఉన్నాము ఇంకేమంటుండు అత్యధికమైన తన కృప మహదేశ్వరము రాబో యుగములలో కనుపరచ నిమిత్తం అంట దేవుడు కృపనంట మహదేశ్వరం రాబో యుగములలో కనుపరచ నిమిత్తం కనుపరచాలంట ఆ యొక్క ఏసు ప్రభు ఏసు ప్రభుని మనము తెలియని ప్రజలకు ఏం చేయాలంట కనుపరచాలంట దేవుడు నిజమైన దేవుడు మనము కనుపరచాలంట చాలా మందికి కొన్ని గ్రామాలలో కొన్ని ఊర్లలో దేవుడు తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క ప్రజల కనుపరచాలంట కనుపరిచి దేవుడి కోసం మనము సుహృద్ధని ప్రకటించాలంటే అనేకులని మనము ఏం చేయాలంటే చేయాలంట అదే మన పని దేవుడు మనం రక్షించుకుండు మనం ఇతరులను రక్షించాలే వాళ్ళని శిష్యులుగా చేయాలే మనం శిష్యులుగా కావాలి వాళ్ళని కూడా శిష్యులుగా చేయాలి ఇంకేమంటుడు త్రీ నందు మనలను ఆయనతో కూడా లేపి ఏం చేసినంటే దేవుడు త్రీ మనలను ఆయనతో కూడా లేపి పరిలోకం ఆయనతో కూడా కూర్చుండబెట్టాను పరలోకం ఎక్కడ లేదు మన మధ్యలోనే ఉన్నదని మనము వాక్యం చూస్తున్నాము మనము వాక్యాలు వింటునున్నాము మన మధ్యలోనే ఉంది మనల్ని ఏం చేసినట్ట దేవుడు క్రీస్తుతో క్రీసు క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మందు ఆయనతో కూడా కూర్చుండ పెట్టాను దేవుడు అంత మంచి ఆధికత మనకి ఇచ్చిండు కూడా చూడు దేవుడు ఈనాడు క్రైస్తలు ఎట్లున్నారంట భయంకరంగా ఉన్నారు క్రైస్తలు ఎంత భయంకరంగా ఉన్నారు కాబట్టి చాలా మంది ఏం చేసిన చాలా మంది ఏం చేస్తారంటే ఒక మనిషి చెప్తుండంటే ఆ మనిషినే గణపరుస్తుండగానే అక్కడ దేవుడిని మహిమ పరసలేరు కాబట్టి అలాంటి ప్రజలు క్రైస్తవులు ఉన్నారు దేవుడు ఇక్కడ రాసింది దేవుడు ఆ యొక్క ప్రజల కోసం మన క్రైస్తవుల కోసమే ఇక్కడ ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు ఏమంటుండు పరలోక ఆయనతో కూడా మనని కూర్చుండబెట్టిండు అంత మంచి ధన్యత దేవుడు మనకి ఇచ్చిండు మనకి ఇచ్చిండు ఆ సంఘానికి ఒక పౌరు భక్తుడు రాస్తా ఉన్నాడు ఇంత మంచి ఇచ్చిండు కాబట్టి ఇట్లా ఎందుకు ఉన్నారు అని ఇక్కడ ఆయన రాస్తా ఉన్నాడు ఈ రోజు మనకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మరి మనం మనకు రాస్తున్నాడు కాబట్టి మనం ఎట్లుండాలంట పరలోకం అందుకు కూర్చుండబెట్టిండు కాబట్టి మనం చాలా దిన ఇంకా మనము పరిశుద్ధంగానే తయారు కావాలి ఒకప్పుడు మనం లోకం తట్టున్నాము మన లోపల అన్ని మన లోపల ఏవేవో మనకి కలహాలు అవన్నీ ద్వేషములు అవన్నీ మన లోపల ఉండే కాబట్టి అవన్నిటి నుంచి మనం విడుదల పొందినం ఒకలా మనకు ఒక్కటి గెలజల రాసిన దాంట్లో ఉంటాయి శరీరక్రియలు అందులో ఒకటి ఉన్నా అక్కడ ఏమంటుడు రాజ్యానే స్వసంత్రించుకునే నేరరు అని అంటా కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇంకేమంటున్నాడు క్రీసియస్ నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక ఆయనతో కూడా కూర్చుండబెట్టిండు కాబట్టి మీరు ద్వారా కృ రక్షింపబడి ఉన్నారు ఎట్లా చేత అంట ద్వారానే అంట ఎందుకంటే ఈశ్వ్రభు నిజమైన దేవుడాన్ని మనం నమ్మినం నమ్మినము మనం ఏం చేసినామంట విశ్వాసము పిట్టినము ఆయన కృప చేతనే మనం ఏం చేసినామంట రక్షింపబడి ఉన్నాము ఇది మీ వలన కలిగినది కాదు దేవిని వరమే అంట మన వలన మన వలన కలిగింది ఏది లేదు మన వలన ఏమీ కలగలేదు దేవిని వరమే అంట దేవిని వలనే కలిగింది ఆయన వలనే కలిగింది ఆయన ప్రేమ మనని రక్షించుకుండు ఆయన ప్రేమ చేతనే మనల్ని నుంచి విడుదల చేసిండు ప్రతి ఒక్క బంధకట్ల నుంచి అయినా మనల్ని విడుదల చేసి ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చుండబెట్టి దేవుడు ఒక్క వాక్యని మనము వింటా ఉన్నాం ఇంకేమంటున్నాడు అది క్రియల కలిగినది కాదు అంట అది క్రియల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయం అతిశయపడ వీలు లేదు మన క్రియల వలన కాదంట మన కాదు క్రియల వలన అసలే కాదు మన మంచితనం కాదని ఇక్కడ అతిశయపడ వీలు లేదంటుండు దేవుడు ఇక్కడ ఈ భక్తుడు అంటుండు అతిశయపడ వీలు లేదు క్రీస్తుని బట్టి మనము అతిశయించాలి ఆయన బట్టే మనము అతిశయించి ముందుకు నడవాలి ఇంకేమంటుం మరియు వాటి మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్యస్ సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేసిన పని అయి ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నామంట మనము మంచి క్రియలు చేయాలి మంచి క్రియ అంటే మంచి పని ఏంది ఏశ్ ప్రభువుని ప్రకటించడమే మంచి పని సత్క్రియ మంచి పని చేయడమే ఆయన ప్రకటించడమే ఆయన సువార్త ప్రకటించడమే అనేకులకు ఆయన గురించి చెప్పడమే అనేకులను ఆ యొక్క బంధకట్ల లోకం నుంచి ఒకప్పుడు మనం లాంటి పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు మనం విడుదల పొందినం కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న అన్య జనులని మనం ఏం చేయాలంట దేవుడి వైపు తిప్పడానికే అన్య జను కానీ ఇప్పుడు దేవుడు పిల్లలు గ్రహించిన ఈ విధంగా ఉన్నారని ఆయన చెప్తా ఉన్నాడు మాటి మాటికి ఎపేస్ పత్రిక పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు కాబట్టి ఈనాడు క్రైస్తవులు కూడా ఈ విధంగా ఉన్నారు దేవుణ్ణి ప్రకటించకుండా మెప్పుకే వాళ్ళ ఘనత కొరకే ఉన్నారు ఎవరు దేవునికి మహిమ రాకుండా చేస్తా ఉన్నారు ఆ మహిమను దొంగలిస్తా ఉన్నారు కాబట్టి ఒక సత్క్రియని చేయటక దేవుడు ఏం చేసిందంట సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి దేవుని యొక్క పని అయి మనము ఉన్నామని ఇక్కడ దేవుడు మరి పౌల భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మరి దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు అందరూ వింటున్నారు కానీ ఎవరు ఈ యొక్క వాక్యాన్ని విని గ్రహించి దాన్ని పాటిస్తలే అంటే ఈ ఉన్న క్రైస్తవులు పాటిస్తలే దేవుని చాలా పక్కకి పెట్టి వాళ్ళు ముందుకు నడుస్తా ఉన్నారు కాబట్టి ఇంకేమంటుడు కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీర చేతితో చేయబడినా సున్నతి గెలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడినా మీరు ఆ కాలం మందు ఇజ్రాయేలతో లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటే ఒకప్పుడు దురస్తులై ఉన్నాం ఏజ్రో తెలియకుండా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దురస్తులమే కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అంటుండు దేవుడు ఏమంటు ఆ భక్తుడు అంటున్నాడు ఎపేసికి చెప్తా ఉన్నాడు సంఘానికి మీరు జ్ఞాపకము చేసుకోండి అని చెప్తా ఉండు ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు మీరు జ్ఞాపకము చేసుకోండి అంటే మన ఏదైనా పాపం ఉన్నా దేవుడు మనతో మాట్లాడచ్చు ఏదైనా లోపం ఉన్నా ఏదైనా కొంచెం మన ప్రయత్నం వచ్చిందా మనము దేవుడి దగ్గర సరి చేసుకోవాలి మన లోపల ఏ ఉన్నా శరీర క్రియలున్నా మనము సరి చేసుకోవాలి ఆ మనము ప్రకటించాలి ఇంకేమంటుండు పదమూడవసరంలో ఆయనను అయినను మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అలా ఇక్కడ దేవుడు క్రీస్తు రక్తం వలనే మనము సమీపస్తులమై ఉన్నామంట మనం ఎట్లున్నామంట సమీపస్థులమై ఉన్నామంట క్రీస్తు ఆయన రక్తం వలనే ఉన్నాము కాబట్టి ఆయన ఎందుకంటే మన కొరకు ఆయనే కార్చిన రక్తం మనము ఆయన రక్తం ధర మనని కొన్నాడు ఆయన క్రయధనము పెట్టిండు మన కొరకు ఆయనే క్రయధనము పెట్టిండు అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఈరోజు ఎందుకంటే ఆయన మన కోసం రక్తం కార్చినాడు ప్రతిదినం అది జ్ఞాపకము మనము తీసుకోవాలి మనము జ్ఞాపకము చేసుకుంటేనే ఆయన రక్తం వలనే మనం ఎట్లున్నామంట సమీపస్తులమై ఉన్నాము మనం పాప మొక్క మనం మన యొక్క పాపం అంతా కడగబడింది ఎట్లా కడగబడిందంటే ఆయన రక్తం వలనే కడగబడింది ఆయన మనం రక్షించుకుండు కాబట్టి మనం ఎట్లున్నామంట సమీపస్తులమై ఉన్నాము ఇంకేమంటుండు ఆజ్ఞలు ఇట్లా ఇంకా ఏమంటుండంటే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మన కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసిందంట మన ఉభయములను ఏం చేసినట్ట మధ్య గోడగా ఉన్న దాన్ని పడగొట్టి మన పాప మనకి ఆయనకి పాపమాన అంటే గోడను ఆయనకు పడగొట్టేసి ఏకముగా చేసుకున్నంట ఆయనలో మనల్ని ఏకంగా చేసుకుండు కాబట్టి మనము ధనిలమే మనము ధనిలమే కాబట్టి ధనిలము కాబట్టి ఆ ధనిలం ఎట్లుండాలంట ఆ ధన్యతని మనం ఎట్లా కాపాడుకోవాలంట దిన మనము శుద్ధంగా ఉండాలంట కాబట్టి ఇక్కడ ఏకము చేసినాను ఇక్కడ అంటాడు ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన అందు ఒక నూతన పురుషునిగా సృష్టించిందట ఒకప్పుడు అన్యజనులుగా ఉండే దేవుడు ఇప్పుడు మన యువధులుగా మార్చిండు యువధులుగా మార్చి దేవుడు ఏం చేసినట్ట సృష్టించిండు ఏక నూతన పురుషునిగా సృష్టించి తన శిలవ వలన ఆ ద్వేషంను సంహరించిండట ఆ యొక్క ద్వేషంని ఆ యొక్క పాపంని అల్లరితో కూడిన ఆటపాడు ఇవన్నీ ప్రతి మన లోపల ఉండేదంతా దేవుడు తీసి వేసిండు కాబట్టి ఏకము చేసిండు అన్యజనులుగా ఉండే మనల్ని ఏం చేసినా యుద్ధులుగా దేవుడు మనని చేసిండు చేసి ఏం దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిండు దేవుడు సమాధాన పరచవలనని దేవుడు ఇలాగో చేశాను కనుక ఆయనే మనకు సమాధాన ఉన్నాడు దేవుడే మనకు సమాధాన ఉన్నాడు దేవుడే సమాధానము ఇచ్చి ఏం సమాధానం ఇచ్చిండు ఆయన మన ఆయన మనల్ని సమాధాన పరిచిండు మన లోపలకి అప్పుడు సమాధానము లేదు సమాధానము లేదు కాబట్టి సమాధానము చేసిండు ఆయనతో మనల్ని సమాధాన పరిచి మనము ఆయనతో సమాధానం పరిచినట్టు ఆయనే మనల్ని చేసిండని ఇక్కడ ఏమంటుండంటే చేసిండని ఇక్కడ దేవుడు అంటాడు ఇంకేం పౌరు భక్తుడు ఇక్కడ మనతోని చెప్తా ఉండు కాబట్టి ఇక్కడ చెప్తుంది కాబట్టి మనం దేవుని దగ్గర జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ అదే ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఏమంటుండే వారైతే అంధకారమైన అంధకారమైన మనసు గల తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానము చేత దేవిని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు నాకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతుండు కాబట్టి నాలుగో దేములు అంటున్నాడు ఇక్కడ అంటుడు ఏమంటు వారైతే అంధకారమైన మనసు వారై తమ హృదయ కాఠిన్యము హృదయం అంటే కాఠిన్యంగా ఉండే కాఠిన్యం అంటే భయంకరమైన బంధకట్లు ఉండరు కాబట్టి ఆ హృదయం ఎట్లుంది అంట కాఠీన్యంగా ఉండిపోయింది కాఠిన్యంగా ఉండిపోయింది కాబట్టి ఆ పాపంలోనే జీవించి ఆ సృష్టంనే జీవించి మూల పాఠంలో తట్టు తిరిగిపోయిన కాలంలో ఉండే ఆ కాలం ఉండే కాబట్టి దేవుడు ఇక్కడ మనకి రాస్తా ఉన్నాడు అలాంటి స్థితిలో ఆ హృదయం అనే కాఠీనం నుంచి దేవుడు ఏం చేసిందంట విడుదల చేసింది సమ వేరు పరచబడిన వారి తమ మనసు నాకు కలిగిన విధతను అనుసరించి నడుచుకొని వచ్చున్నారని ఇక్కడ అంటాడు ఇంకేమంటుడు దిగిలేని వారయ్యండి నాన విధములైన అపవిత్రతను ఆశ జరిగించుటకు తాము తామే తాము కత్వమునకు చూడంత భయంకరమైన పరిస్థితిలో ఉండే కాబట్టి దేవుడు ఇక్కడ మనతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు భయంకరమైన పరిస్థితిలో దేవుడు పిల్లలే ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇంకేమంటుడు దేవుడు ఇక్కడ మాంతుని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పాపము దేవుడు రాకడా అతి త్వరలో కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి మరి ముఖ్యంగా దేవుడి దగ్గర మనం యథార్థంగా జీవించాలి మన నీతిని మనము దేవు మన నీతిని మనము కాపాడుకోవాలి మనము ఎలాంటి మన ఎలాంటి నింద ఎలాంటి అబద్ధము మన దగ్గర ఉండడానికి వీలు లేదు కాబట్టి యార్థంగా మనము జీవించాలి తట్టు మనము చూడకుండా మనము జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా తులసి రాసిన పత్రిక రెండు పదమూడుల దేవుడు ఏమంటుండే మనతోనే తులసిలకు రాసిన పత్రిక రెండు పదమూడు ఏమంటుండ మరియు అపరాధం వలనను సున్నతి పొందక ఉండట వలనను మృతులై ఉండగా మరియు అపరాధం వలనను శరీరమంత సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన అజ్ఞా అజ్ఞాన వలన ఆజ్ఞత మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును వీకులతో సిలవనకు కొట్టి దాని మీద చేరాతను తుడిచి వేసి మనకు అడ్డము దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసను ఆయన ప్రధ జీవింప చేసాను అని ఇక్కడ అని అంటా ఉండు ఏమంటుండో ఒకప్పుడు దేవుడు ఏం చేసిందా దేవుడు భూమికి వచ్చిండు కాబట్టి ఆయనకి మేకులు శిలువ ఆయన కొట్టినరు కాబట్టి దాని నుంచి దేవుడు ఏం చేసినట్ట చేరాత్ తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటిని క్షమించిండ ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను మనం మనని దేవుడు ఏం చేసింట ఆయనతో కూడా మనల్ని జీవింపజేసిండ ఆయన ప్రధానలను అధికారులను నిరాదాయులుగా చేసి శిలవ చేత జీహోత్సవంతో వారిని పట్టి పట్టి తెచ్చి బహాటంగా వేడుకక్కుతూ కనుపరచనని ఇక్కడ దేవుడు రాస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ప్రతిదీ దేవుడు మనల్ని కాపాడు అయితే మన కొరకు రక్తము కార్చి భూమికి వచ్చింది కాబట్టి మన కొరకు మన తలంపుల కొరకు ఆయన ములకి రీటం పెట్టుకుండు మన చేతుల ద్వారా చేసిన పాపంలకు చేతులకి మేకులు కొట్టుకున్నాడు మన చేసిన ప్రతి పాపంల కొరకు అయినా మన కొరకు మన మన రోగాలని మన బాధలని మన నరక శిక్షణ శిలలో కాబట్టి ఏం చేసిండటో దేవుడు అక్కడ కాబట్టి ఆయనతో కూడా మనల్ని జీవింప చేసిండు ఆయనతో కూడా మనని జీవింపజేసి దేవుడు మనల్ని ముందుకు నడిపించిండు గలతి మొదటి పేతురు రాసిన పత్రిక కీర్తనలు కీర్తనలు యాభై ఒకటి ఐదో వచనము నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను దాని మీద నేను పాపంలో పుట్టిన వాడను నా తల్లి నన్ను గర్భము ధరించను మనం అందరం పాపంలోనే కాబట్టి పుట్టినందుకు దేవుడు ఏం చేసినట్ట మనల్ని రక్షించిండు తల్లి గర్భంలోనే మనం పాపము పాపంలో ఉన్నాం దాని నుంచి దేవుడు ఏం చేసినట్ట మనల్ని విడుదల మనని రక్షించిండు కాబట్టి దేవుడు ఏమంటాడు ఆ యొక్క నుంచి మిమ్మల్ని కాపాడినా కాబట్టి ఇక మీదట పాపము చేయడానికి వీలు లేదు పాపము చేయలేము ఎందుకంటే మనకు ఆ తలంపు రాదు ఎందుకంటే దేవుడు ఒక దేవుళ్ళు మనం దినదినము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు యొక్క పొందుకొని మనం ముందుకు నడుస్తున్నాము దేవుడు వాక్యం ద్వారానే మనము రోజు మనము కడగ ఆ వాక్యం ద్వారానే మనము అగుతున్నాం కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటుడు ఆ నుంచి మనము విడుదల పొందాలి ఇంకా మనము సరిగ్గా లేకపోతే మనము సరిగా కావాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు పేతులు రాసిన పత్రిక మొదటి పేతురు. ఐదు పదహారు నాలుగు పదమూడు మొదటి పేతులు నాలుగు మూడు మనము కోకిరి చేసలు దురాశలు మధ్య పానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల త్రాగుబోతులై ఉండి త్రాగుబూతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చి ఉండటకు గతించిన కాలమే చాలును అని ఇక్కడ దేవుడు మరి ఇక్కడ పేతురుతో దేవుడు మనతోని మాట్లాడతాను గతించిన కాలమే చాలును ఒకప్పుడు చేసిరు కాబట్టి ఇప్పుడు చేయడానికి వీలు లేదు చాలు చేసినాం అయిపోయింది ఇప్పుడు చేయడానికి వీలు లేదు ఈ లోకం అనే ఐగుప్తు దానికి మనము చోడడానికి వీలు లేదు మన హృదయం అక్కడ తిప్పడా తిప్పుకోవడానికి వీలు లేదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడు గెలతీరా రాసిన పత్రిక గలతీ నాలుగు ఏమంటున్నది నేను చెప్పిన తిమ్మనగా ఆత్మానుసరంగా నడుచుకును అప్పుడు మీరు చిరువేచను నెరవేర్చరు ఏమంటుండదు ఇక్కడ అపోజిడ్ రాస్తా ఉన్నాడు ఐదు కారులను అంటుంది దేవుడేమంటుంటే నేను చెప్పినది ఏమనగా నడుచుకుని చూ అప్పుడు మీరు శరీరేచలను నెరవేర్చారు అంటుండు ఆత్మానుసరంగా నడిచిన శరీరేచలనే నెరవేర్చిన వారు కారాన్ని ఇక్కడ కాబట్టి ఆ శరీరేచలు మన ఉండడానికి వీలు లేదు మనం ఆత్మాసరంగానే మనము నడవాలని ఇక్కడ అంటాడు శరీరము ఆత్మను ఆత్మ విరోధంగా ఆపేక్షించుట శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగానే ఆపేక్షించును ఇవి ఒకదాన్ని ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి ఒకదాన్ని ఒకటి వ్యతిరేకంగానే ఉన్నాయి కనుక మీరేవి చేయనిశ్చయించురో వాటిని చేయకుందరు ఇవ్వడం ఏమంటు ఇది రెండు వ్యతిరేకంగా ఉంటది శరీరమేమో పాపము చేయమంటుంది ఆత్మ మాత్రము వద్దు కాబట్టి కాబట్టి ఆ మన మనం నుంచి దూరపరుచుకోవాలి దూరపరుచుకొని మనము దీవుని ముందుకి నడవాలి ఒకప్పుడు మనం అట్లా ఉండే ఈ రోజు దేవుడు మనం అట్లా ఉండడానికి లేదు ఆయన రాకడే వారికి మనము సిద్ధంగా ఉండాలి సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అనేకులని మనముగా తయారు చేసి ముందుకి నడిపించాలి కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ కాబట్టి ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి చర్రేచలు మన ఉండడానికి వీలు లేదు యి ఇవన్నీ శరీర క్రియలు మన లోపల ఉంటే దేవుని రాజ్యాన్ని మనము సస ససంతుకున్న తీరమని మీతో స్పష్టంగా చెప్పుచున్నామని అంటా ఉన్నాడు ఇందులో ఒకటి మన లోపల చాలా పరిస్థితి దూరమైన పరిస్థితే అది ఒకటి మన లోపల ఏది కూడా ఒకటి కూడా మన లోపల ఉండడానికి వీలు ఏదు ఒకలా అట్లాంటి మనసు వచ్చినా దాని పొందాలని దేవుడి మనం ప్రార్థన చేయాలి కాబట్టి అలాంటి మనసు మన లోపల ఉండదు శరీర కార్యంలో మన లోపల అసలకి ఉండడానికి వీలు లేదు దేవుడు ఈ మంత్రిని మాట్లాడుతా ఉన్నాడు మంచి మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ఆయన మాట ప్రకారం నడవాలి పరిశుద్ధంగా జీవించాలి ఏర్థంగా జీవించాలి ముందుకి నడుచుకొని దేవుడు మనకు తేడై ఉండి నడిపేసి ఇక్కడ ఈ మంత్రిని దేవుడు మాట్లాడుతున్నాడు చిన్న వాటిని దేవుడు దేవించిన కదా స్తోత్రం పరిశుద్ధం నిర్మల రజానికి వందనాలు జానికి స్తోత్రం దేవ ఏసుకృష్ణ వందనాలు దేవ వాక్యం ద్వారా మీరే మధ్య మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవానికి నామానికి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణాం తండ్రి ఆమె సిస్టర్ ప్రేజ్ జీవనగల తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ ఇచ్చిన ఈ రాత్రి కాలం సమయంలో ప్రభ్వా ఇంతవరకు వాకించ చెప్తాం మమ్మల్ని బలపరిచిన దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి నీకు వందనాలు దేవా నీ వాక్యానుసారంగా జీవించి లోబడే జీవితం మాకు దయచేయండి దేవా మాకున్న అటంకాలని తొలగించండి మమ్మల్ని ఇంకా బలపరచండి దేవాని పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు చేయండి మీరు లేవనే తండ్రి తండ్రి యశు ప్రభా నీకు వందనాలు ప్రభా వచ్చిన పతొక్క బిడ్డను బలపరిచిన దేవాన్ని కుస్తోత్రం చెల్లిసినాం మా కుటుంబాలు ఇంకా మారలేదు ప్రభ వాక్యంసారంగా జీవించి లోబడాల సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాల ప్రభ పతొక్క బిడ్డకు తోడైంది నడిపించండి ఏసు ప్రభానికి వందన శోధన గతించండి ఆయన ఇంకా సేవకు బలమైన పాత్రగా వాడబడాల అటంకాలని తొలగింపబడాలా ప్రభ జీవాన్ని కలగ చేయండి తండ్రి పతొక్క బిడ్డ సేవలు అద్భుతాలు ఆచక జరిగించి రక్షించుకొని నిరాకడ సిద్ధపరచుకోండి తండ్రి ఏసు దేవాన్ని కుస్తోత్రంలో చెల్లిసినాం ముఖ్యంగా యేసు ప్రభా రాత్రి కాలంలో ప్రభా కుటుంబ కోసం ప్రార్థిస్తున్నానైనా ఏసూ ప్రభా పత బలపరచండి దేవా మీరు వాడుకోండి తండ్రి ఏసు ప్రభా చీకటి శక్తి నుంచి విడుదల దయచేయండి ఏ సయానికి వంద నాలుగు ప్రభా సూత కూడా ముట్టడి తాకండి దేవా గాలి డబ్బుల ప్రాబ్లం విడుదల దయచేయండి మరి యేసూ ప్రభా రాని కూడా విడుదల పొందాలా ప్రభా స్వస్థత దయచేయండి దేవా కరిగిపోవాలా స్వస్థత దయచేయండి నీ వాకు చేత స్వస్థత విడుదల దయచేసి రక్షించుకొని నేను అమ్మనికమ్మ తెచ్చుకోండి గిద్దెని బాబుని కూడా ముట్టడి తాకండి మరి స్వస్థపరచండి దేవా ఏసు ప్రభ సంపూర్ణంగా కుటుంబంతో సేవలో బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ప్రభావ లక్ష్మణ గారిని ముట్టండి తాకాడి గర్భ సంచ గడ్డలు ఉండేట ప్రభావం ఇన్ఫెక్షన్ అంతా పోవాలా స్వస్థత గడ్డలని కానీ ఏ స్నామంలో గర్దిస్తుంది సంపూర్ణంగా స్వస్థత విడదించేయండి ప్రభా ఆపరేషన్ కాకుండా సంపూర్ణంగా సేవ చేయాలా కుటుంబంతో సాక్షిని నిలబడాలా ప్రభా ప్రేమిలస్ట్ తాకండి స్వస్థపరచండి మంచి ఆర్గం స్వచ్ఛత దేవ గొంతుల గడ్డలు అంట ప్రభావ ఆ గడ్డలంతే సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల స్తోత్రం చెల్లిసం ఆ కుటుంబం రక్షించుకొని రాకండి కేస్తపరచుకోండి అబ్బా పాపను ముట్టడి తాకండి స్వస్థపరిచేయండి దేవా ఫిడుసు నరాల నుంచి విడుదల దయచేయండి ప్రభావ మరి ఏసు ప్రభు ఫిసు రాకుండా సహాయపడండి స్వచ్ఛత దయచేయండి దేవా బలహీనత మీరు కొట్టివేయండి సంపూర్ణంగా స్వస్థత బిడ విడుదల పొందాలా ఆ చిన్న పాపకు తోడే నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి ఏ కుటుంబంతో సేవ చేయాలా రక్షింపబడాలని సందికి నడిపింపబడాలా ప్రభావ మీరే సహాయం చేయండి సుందర్రా బ్రదర్ కూడా ముట్టాడి తాకండి లీవర్ సమస్యతో బాధపడుతున్నాయన చెడు విడసల నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి నీకు సమర్పణ జీవితం కలగ రక్షించుకొని కడ కసత పరుచుకోండి తండ్రి రేణు కష్టం కూడా ముట్టడి తాకండి స్వస్థ పర్చండి ఆకలి అరుగుదల దయచండి శోధన అటగాలు దేవా ఆపిడ కేసు ప్రవ్వ ఇన్ఫెక్షన్ కడుపులో పోన్ కాక సంపూర్ణంగా స్వస్థత దయచేయండి షుగర్ నార్మల్ చేసి రాకడ కేసత పరుచుకోండి తండ్రి దేవి కూడా ముట్టండి మరి సర్జరీ కుండ ప్రభా ఆ బిడ్డకు ముట్టడి తాకండి శ్సపరచండి ఏసు ప్రభానికి వందన ఏ గడను కరిగిపోను కాక సేవ చేయను నీకు సమర్పణ జీతం కలగ తండ్రి వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల పొందాలా శాంతి సమాధానం దైచి కుటుంబాన్ని పోషించే జ్ఞానం వాళ్ళ భర్తకు దయచేయండి మరి యేసుప్రభ కొడుకు కూడా బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి రక్త పురుషులు దయచేయండి ఆ చిన్న బిడ్డలకు తోడైన యేసు ప్రభావ వాళ్ళ ఆశీర్వదించి నీ రాకడతరుచుకోండి తండ్రి సర్దస్ కూడా తాకండి శ్సపరచండి దేవా మంచి ఆరోగ్యం స్వసత బ్లడ్ క్యాన్సర్ నుంచి కూడా విడుదల పొందాలాదేవా సంపూర్ణంగా స్వచ్ఛత బిడ్డకు విడుదల దయచేయండి ఏసు ప్రభా కుటుంబంతో రక్షింపబడాలా నీకు సాకిపిడిగా నిలబడాలా ప్రభావ నీ రాకడాకే సిద్ధపరచుకోండి తండ్రి లక్కి చిన్న పాపను కూడా ముట్టాడి తాకండి మరి ఏ కాల్ కైతే బోన్ పెరుగుతుందో ప్రభా బోన్ యశు ప్రభా పెరగకుండా సహాయం చేయండిదేవా మరి ఆపరేషన్ సర్జరీ జరగకుండా ప్రభా ఆ బిడ్డ యశు ప్రభ దీవించి ఆశీర్వదించండి దేవా మరి కుటుంబికలు ఎంతోగానో చిన్న బిడ్డ విషయంలో బాధపడుతున్నారైనా ఆ కుటుంబాన్ని ఓదార్పోయిన రక్షించుకునే దేవుడు నువ్వు ప్రభా మీరే సహాయం చేయండి దేవా యశ ప్రభ మీరు గొప్ప కారం జరిగించి ఆ బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి ఏ సయా నీకు స్తోత్రంలో దేవా ఆ బిడ్డ యశు ప్రభా రెగ్యులర్ గా మీ స్కూల్కి వెళ్ళాలా ఆ చిన్న పాపకు కూడా డి తాకండి బ్రెడ్ క్యాన్సర్ నుంచి విడుదల దండి ఎవరి అసలు ఎవరి అపానంగా నిస్సంధిలో వాడబడాలా ప్రభావ నిస్సంధికై నడిపించండి కుటుంబంతో రక్షించుకోండి కుటుంబానికి హోదా దండి కావాల్సిన ఎక్కడ మీరు కుటుంబాన్ని పోషించి రక్షించి సాకి నిలబెట్టండి అని మీక చిన్న పాపను బుట్టడి తాకండి దేవా మరి నార్మల్ కావాలా ప్రభావ అప్పుడే ఎటువంటి ప్రభా హానికరంగా జరగనికి వీల్లేదు ప్రభా ఫిడ్స్ రానికి వీల్ లేదు ప్రభా ప్రభ సంపూర్ణంగా స్వస్థత బిడ్డకు దయచేయండి తండ్రి ఆ బిడ్డకు యసు ప్రభ మోషన్స్ కాకుండా సహాయపడండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఇన్ఫెక్షన్ ఉంటే సంపూర్ణంగా స్వచ్ఛత దయచండి యసు ప్రభ వాళ్ళ తల్లిదండ్రులు నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాలి దేవా ఈ సంధికే నడిపించి రక్షించుకోండి ఏసు కుటుంబంతో మీరు మాట్లాడండి దేవా ఈ సంధికి లాక్కరండి నాయన నాగేశ్వరరావు బ్రదర్ కూడా ములుకండి తాకండి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏసుప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ విడుదల దేయండి దేవా ఏసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో స్వచ్ఛత విడుదల దాయి ఇన్ఫెక్షన్ ఉన్నా పోవాల్సిందే ప్రభా సన్నిధిలో ప్రభా ఏ దాన్ని గద్దిస్తున్నాం నాయన మీరే కారం జరిగించి కుటుంబంతో రక్షించుకొని నిరాకడకే సిద్ధ పరచుకోండి తండ్రి ఏసు ప్రభావితి లేకపోతే కూడా ముట్టడి తాకండి స్వసరచండి ఆవిడ ఇంకా సేవల బహుబలంగా మీరు వాడుకోండి దేవా వాళ్ళ భార్యను కూడా దీవించి ఆశీర్వదించండి పిల్లలు కూడా తోడైనండి వాళ్ళని కూడా ఆశీర్వదించి రక్షించుకోండి దేవా సేవల బహుబలంగా మీరు వాడుకొని నిరాకడక సిద్ధ పరుచుకోండి తండ్రి ఆవిడకి మంచి జాబుని అనుగ్రహించండి అయాన్ని చిత్తాములు ఏసు ప్రభాతి నెరవేర్చబడం కాక మీరే కారం సైత చీకట్లని గద్దించి ఆ కుటుంబానికి విడుదల కలగ చేయండి నెమ్మది శాంతి దయచేసి కుటుంబాంతో పోషించి మీరు అక్కడ కిష్టపరచుకొని ఇంకా సేవలో మీరు బలంగా మీరు వాడుకొని మీరు రాక్కడ కష్టపర్చుకుంటే ఏసుప్రభ నీరాకడతే త్వరలో కుటుంబాలంతా రక్షిపబడాలా ఏసు ప్రభా బలమైన సేవ చేయాలా ప్రభా ఏసు ప్రభాని వాక్యానుసారంగా జీవించి నేను ఎత్తుకొని ముందుకు నడవాలా ఏసుప్రభా నీకు వందనాలు ప్రభా కొత్త ఒక యేసు ప్రభ నీ యేసు ప్రభ శ్రద్ధ కలిగి నిలుష్ట శక్తి దయచేయండి తండ్రి ఈ లోకం తట్టి తిరగకుండా ప్రభ నీ వైపు చూసి గురువైపు పరిగెత్తాలా ప్రభ అలాంటి శక్తిని పతొక్క దయచేయండి భారమైన సేవ చేయాలదేవాసు ప్రభ మీరే సహాయం చేయండి దేవా ఏసు కృష్ణ దేవా నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాల పతొక్క బిడ్డకు ఏసు ప్రభ బ్రదర్ సిస్టర్లకి సేవకి వెళ్తున్నారో పతొక్క బిడ్డమైన ఏసు ప్రభ నడిపించే విజయాన్ని దయచేసి న్యాత్మ రంపు కలగ చేయండి దేవా అద్భుతాలు ఆచక జరిగించి నీ సాక్షి నిలబెట్టి నిరు రాకడకి ఇష్టపరుచుకొని ప్రతి ఒక్క బిడ్డను ఎసు ప్రభా నిరు రాక్కడకి అతి పరిశుద్ధంగా జీవించాలదేవా వాళ్ళ ఎటువంటి పాపం లేకుండా పరిశుద్ధపరచని వాక్యం చెత్తనైనా ఏసు ప్రభా నీకు వందనాలనైనా ప్రతి ఒక్క శోధ నుంచి తప్పించి ప్రతి ఒక్క దాంట్లో ఎసుప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మేల్కొన్న జీవితం సిద్ధపడే శక్తి దయచేసి మీరు రాకడక సిద్ధపరుచుకోమని నజడైన ఏసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లో మన ప్రభుని ఏసీ ప్రభు క్రిపా కేపీఎం బ్రదర్ కు వాళ్ళ కుటుంబంకు వాళ్ళ ఫ్యామిలీకు జాబ్లా సదాకారం ఎంతో మంది పరిషత్ బిడ్డలు ఉన్నాను దేని క్రిపా సదాకారం మన అందరికి తోడు కాక